ఎట్టెట్రా పెరుగులు నేదులు ద్రావి క్రువ్వి అన్నాడట చేలములు మీకు గట్టపాడియే ఆ మా స్వామి అయినటువంటి కంస మహారాజు ధరించే వస్త్రాలు మీకు ఇవ్వాలా ఎంత పొగరెక్కిందయ్యా పెరుగులు నేతులు దాగి బాగా కువ్వారనుకుంటానే అన్నారట సర్వేశ్వరుణ్ణి ఆ దగ్గరకు వచ్చేశాడు మాట్లాడుతూనే సాచి చేత్తోనే ఒక దెబ్బ కొట్టారట తల ఎగిరి ఎక్కడ పడిందో పడింది ఆ చుట్టుప్రక్కల వారందరూ కూడా విభ్రాంతిగా చూస్తూ ఉన్నారు స్వామి కావలసినటువంటి ఆ నాలుగు వస్త్రములు తీసుకొని మిగిలిన వాళ్ళని ఆ తలాకు రెండు తీసుకోండి అంటే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఈమె వస్తువు ఉన్నది కల్పములు తీసుకొని శుభ్రూ ఎవరిదాన వెవ్వరవు అన్నారట శుభ్రూ ఓ మంచి కనుబొమ్మలు కలదానా ఎవరవమ్మా నీవు ఆ మా దగ్గర ఆ కల్పమలు ఏది ఆ గంధములు నా కొద్దిగా ఇస్తావు అంటే ఆమె రోజులు బాగున్నాయి చక్కని వాడనవునకు నెల్లవారుల చక్కధనవి చారు విలోచన కుబ్జయం నేనెక్క కంసదాసిని స్వామి మీ పోటి వారే జగత్తులు అందరూ ఉంటారా నా పోటీ చూసి ఆ పరిహసించడం తమకు భావ్యమా కంసదాసిని ఇదిగో గంధములు తీసుకుని ఇలా బ్రతుకుతూ ఉన్నా ఎగతాలు ఎందుకులేండి కావాలంటే తీసుకోండి ఆ తీసుకుంటూ వారు పూసి వీపుకు అందదు అని తానే పూసిందట మహత్తరమైనటువంటి ఆనందం చెందారు ఆ అన్నా బలరామస్వామి ప్రక్కనే ఉన్నారట చూడు త్రిలోకములయందు మేలిమి బంగారు ఆ మెరుపు తీగలాగా ఈమెను తయారు చేస్తాను చూస్తావా చెత్తం నీ మనస్సును ఎక్కిన తర్వాత ఇంక తిరిగి ఏమన్నది అలాగే రా దగ్గరకు రా ఏమిటి బాధపడుతూ ఉన్నట్టుగా ఉన్నావేదో ఎకటాలు చేశానని ఏం పర్వాలేదు రావలసింది అని రెండు పాదముల మీద ఆ తన యొక్క కాలునాల తొక్కి పెట్టారట గెడ్డం క్రింద మెడ రెండు చేతులు వేసేలా సాగదీసి వదిలేశారు ఆ వంకర్లు ఎటుపోయినాయో జగత్తునంతా కూడా మోహింపు చేసేటటువంటి మెరుపు తీగ అనేటట్లుగా రాసీభూతమైనటువంటి సౌందర్యంతో ఒకసారి నిలిచిందట సంతోషించావా సిద్ధం ఏమి సంతోషం లేని ఏ అర్థం ఏమన్నా కావాలా చూసుకోను అర్థం తెలుస్తానే ఉంది తమ కరస్పరిశి చేతనే ఎందుకు ఈ సౌందర్యం నాకు ఇది నేను స్త్రీనో పురుషున్నో అసలు ఎవరినో నా దిక్కు చూసేవాళ్ళు లేరు ఈ సౌందర్యం ఉన్న తర్వాత తగినటువంటి భర్త లేకపోతే ఎందుకండి మరేం కావాలి ఏం కావాలి తమరే నన్ను వివాహం చేసుకోవాలి అలాగే గత జన్మ ఎందు ఆ సూర్పణ అన్నారు ఆ జన్మలో ఆమె యొక్క కోరిక తీర్చడానికి వీలు కాదు ఏకపత్ని వ్రతుడు గనక కౌగలించుకోవటానికి వస్తే మహర్షులనే నాధునా నాథునా నాథునా అన్నారట ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు అని చెప్పినటువంటి రామావతారంలో ఉన్నటువంటి సర్వేశ్వరుడు కృష్ణ రూపంలో వచ్చాడు వారిని యొక్క కోరికలు నెరవేర్చడానికై అందుచేత వస్తానులే కంసవధ అయిన తరువాత అని ఆమెను తన యొక్క ఇంటికి పంపించేశారట కనుక ఆ సభ కుబ్జాస్వరూపమంతా సాధుకుచేలుడొసిన అటుకులెన్ని అటుకులకే సంతోషించాడు తరువాత ఆ అట్లాంటి భక్తికి పూర్ణ భక్తికి లొంగిగాది అట్టి కేశవు భక్తి నాయందు లేదే అన్నాడట నా దగ్గర లేదనుకున్నావా అలాంటి భక్తి ఉన్నది ఏం తిరుగులేదు జయించుతాను దళవాయినుమోయి దళవాయినుమోయి తప్పిజన్ దగ్గర నీవు వచించిన తెలిసిన తీరుగా బలికి దివిప్పుడు కలగలింతలోనూ కలిసం ఉన్నామది నీవు వచించిన భూవరులందరూ చేయగలిగిన వారు కావచ్చు భయమేమి నువ్వు చెప్పిన వాళ్ళందరూ గొప్పవాళ్లే నాకు తెలుసు ఏం పర్వాలా కథనమొన్న చూడ గద రాజేంద్రుల పని కథన మొన్న చూడ గత రాజేంద్రుల పని ఫలదూడు వెంకటదాసరూడమేదట ఆ వెంకటదాస రక్షకుడైనటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి ఫలాన్ని ఇచ్చేవాడు కనుక వీళ్ళు అయ్యారు గాని చెయ్యాల్సిందే యుద్ధం అంత గట్టిగా ఆన తర్వాత ఇంక ఈం చేస్తాడు అంటే అంటాడట ఆయా ఉడతకెందుకురా ఊళ్ళో వార్తలు అన్నారట ఆ ఇస్తరాకుల ఎత్తి వేయమంటే ఎంతమంది అని లెక్క వేస్తున్నాడట జనాభా లెక్క వాడికెందుకు వచ్చి ఆ నిర్వాహకుడు మెడ మీద ఒరే తీసేయమంటే ఈ లెక్క నీకెందుకు అని వేసాడట అలాగే ఆ నాకెందుకండి మీరు చెప్పినట్టుగా చేయటమే నా పని అయ్యాలా బొంబుల తామ్రధ్వజుడువే వినే కడకుల ధ్వజారంగా కట్టేశారు కట్టేసి ఆ యుద్ధానికి సంసిద్ధుడవుతూ ఉన్నాడు తామ్రధ్వజుడు ఇక అర్జునుడు స్వామిని అడుగుతూ ఉన్నాడట స్వామి ఏమిటి తామ్రధ్వజుడు కట్టేశాడట ఏమిటి ఆయన యొక్క పరిస్థితి అంటే కాలుని గెల్వచ్చు కాలుని గెల్వచ్చు అలకాపురణాధుని నోర్వవచ్చు ఆ భీర పరాక్రమాక్షుడు వేలుపురేని జయించవచ్చు ఆ శూలముఖేల దాల్చు గిరి సుందరి గెల్వగవచ్చు ని పట్టించుట దుష్కరంబగున్నా ఆ అర్జున ఏతన్మాత్రుడు కాదు వదిలిపెడతాడేమోలే అనుకున్నా ఆ యమధర్మరాజుని జయించవచ్చు కుబేరుణ్ణి ఓడించవచ్చు సాక్షాత్తుగా సూలాన్ని ధరించినటువంటి శంకరుణ్ణైనా జయించవచ్చును గాని ఆ ఈ తామ్రధ్వజని యొక్క కుమారుడున్నాడే ఆయనని ఆయన కుమారుడు ఆ తామ్రధ్వజుణ్ణి నకుల ధ్వజుణ్ణి జయించడం మాత్రము నీ వలన కాదు నా వలన కాదు ఎందువలన అంటే ఆ భక్తులకు అలా సులభుడుగా ఉంటాడు వారిని ఆ వారి యొక్క మాటలు చెల్లించడానికై తన పంతాలను వదులుకుంటూ ఉంటాడు గనక చాలా కష్టమయ్యా చెత్తం అయితే భారత యుద్ధంలో మహాయోధులందరూ కూడా తెగిపోయారు అనుకున్నామే ఇంకా ఇలాంటి రణసూరులు ఉన్నారు ఆ భూమి మీద బ్రతుకున్నారంటే అంటే అంటాడట సారసనాభుడిట్లనియూర్యనిధి మన జన్యవేలకి వీరలు పిన్నవారట విద్యలు నెచ్చుట ఆటపాటలంద ఆరట ముందుయుండి వీళ్ళందరూ కూడా ఆ భారత యుద్ధ సమయంలో చిన్నవారయ్యా ఆటలు నేర్చుకుంటూ విలువిద్యలు నేర్చుకుంటూ ఇప్పుడు మంచి యవ్వనంలో గడితేరి వచ్చారు అంతేగాక లోకంలో పైవారలు వెళ్లిపోయినప్పటికి భూమికి ఎల్తి ఉండదు ఆ వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు దొరకరు కాని అలాగే ఆ లోక వ్యవహారం నడుస్తూ ఉంటది ఎవరో ఒకరు తయారవుతూ ఉంటారు సుమా కనుక ఏమి ఎల్తి లేదు వెనక కథ అతనితో పాటుగా ఇంకొక అతను మస్తాన్ అని అరే మస్తాన్ బాయి అంటారు హిందీలో అన్న అనే పదం అట్లా పిలుచుకుంటుంటారు కుర్రవాళ్ళ స్నేహం ఏం భాయ్ ఒరే మోగవాడికి మంచినీళ్ళు అయితే ఎలా అడుగుతాడు రా సంజ్ఞ వాడికి రాదుగా చూపించుతాడు అక్కడ తాగటం ఎలా తెలుసు ఆకలైతే ఇట్లా రెండు మూడు సార్లు మోగవాడికి ఏది కావాలంటే అది ఎట్లా అడుగుతాడో అనిపించాడు గుడ్డివాడికి కత్తెర కావాలంటే ఎట్లా అడుగుతాడు అన్నాడు వీడు గుడ్డివాడి కంటే కత్తెర కావాలంటే ఎట్లా అడుగుతాడు వీడు మోగవాడి సంజ్ఞా నాకు కత్తెర కావాలి అని అండవు అడిగి నోరు బాగానే ఉందిగా కత్తిరి కావాలనొచ్చు కానీ ఇట్లా ఎందుకు అంటే ఆ మోగవాడి జాసలోనే పడ్డాడు ఎట్లా ఎందుకు ఆహా కత్తర ఎట్టాకే దిగుద్దునే తెలుసు గుడ్డానికి ఎట్ట దిగుద్దు అనుచుండగా అనిరుద్ధుడు వారుడు అను అనిరు వీరవర్యుడకు తామ్రధ్వజుని వివేకంతో ఎదిరించు తను ఢిపనవచ్చున తామ్రా హరిమదమని తామ్రధ్వజుడు వీక్షించను మన మన పౌరుషం అక్కలింపగా ఆ శ్రీకృష్ణ స్వామి అర్జునుడు ఇలా మాట్లాడుతూ ఉండగానే ఆ అనిరుధుడున్నాడే శ్రీకృష్ణ స్వామి వారి యొక్క మనుముడు బయలుదేరాడటా ఒక రథాన్ని వేసుకొని వెళ్ళిపోయాడు ఆ తామ్రధ్వజన్ని ఎదుర్కోవటానికి వెళ్తే ఆయన అంటాడట వలదీసా తోడ గలసి కాలకాంతల తోడలి తరి వలదీసా కసము బాలకా దురితాత్ కుండరుడని సురుడని కాను రితాత్కుండంచిగాను నీ శౌర్యము నా ముందరలేశము నగుబనికి రాదు బలదీ సాహసము బాలగా ఏమయా నీవా నాతో వెంకటాఖ్యునే హరిమునుమడవని చనువున బోధించున్నాడా చను ఇంటికి సత్వరముగ బలదీ సాహసము బాలగా వెంకటాక్షని రక్షించేటటువంటి శ్రీకృష్ణ స్వామి వారి వం వంజవుతున్నా దెబ్బకు బడిపోతావేమో అనుకుంటున్నావు వెళ్ళు తెలుసు రణసూరులకు మాటలతో చేతలతో చూపించాలి అని ఆ ఢీకొన్నాడట అనిరుద్ధుడు యోధుడే గనుక భయంకరమైనటువంటి యుద్ధం చేశారు వారిద్దరూ కూడా ఒకరు ప్రయోగించినటువంటి అస్త్రములను ఇంకొకరు ఖండించారట ఆ ప్రకారంగా ఖండించి అనిరుద్ధుడు చెలరేగి ఆ ఒక దివ్య బాణం చేత ఆ తామ్రధ్వజుని రధాని రథాన్ని చూర్ణం చేశాడు సారథితో సహా నరికి వేశాడట నరికి వేస్తే వండొక రథం ఎక్కి తామ్రజేతుడు అనికే పెంచం మండిపండు మండిపడుచు ఒక శరాసనమున అనిరుద్ధుని సోలించం మండి పడుతుండ అనిరుద్ధుడు అనిరుద్ధుని సోలించీఘ్రమే ఇంకొక రథాన్ని అధిరోహించినటువంటి వాడై వచ్చాడట మరి ఆ తల తగ్గొడటానికి ఒప్పదు అందుచేత మోర్చబడగొట్టేశాడు అనిరుద్ధుణ్ణి అడ్డు సమయంలో ఆ సాక్షిక బయలుదేరాడట బయలుదేరి నిలబెడ్డాడు ఓహో లేడు జన్యమునందు భుజాబలశాలు ఆ అనిరుద్ధుండి పడగొట్టటమే కాక చూశాడట సైన్యం మీదకు విజృంభించాడు ృంగాణోక్ష కమలా విలాస సదనం చుషీశ్చేదినోప్ వినుఖిల నదీ శంభోశిరోభూషణం ఎన్ నామ స్మరణం దురోతి ధుని కేశవ చూశాడట ఎన్నా సరసీరు హరపుటే కృంగి యొక్క నాభీటమలమునందు జన్మించినటువంటి ధామరయందు బ్రహ్మదేవుడు ఒక భృంగము అంటే ఆ తుమ్మిద మాదిరిగా సంచరించుతూ ఉంటాడు యవని యొక్క వక్షస్థలము లక్ష్మీదేవికి విహారమైనటువంటి స్థలము యవని యొక్క పాదముల జన్మించినటువంటి గంగ శిరస్సు ధరించి ఆ సాంభమూర్తికి అలంకార అట్టి ఆ కేశవుని నామ నామస్మరణయే సమస్తమైనటువంటి కాపుల్ని నశింపజేస్తుంది అనేటటువంటి భావం బాగా మనస్సునకు ఎక్కినటువంటి వాడై ఆ చలరేగాడట అనిరుద్ధుణ్ణి పడగొట్టిన తర్వాత ఆ తామ్రధ్వజండు నరసింహయ్యని యొక్క నారాచమే జంగా దాని చేంతావళములు నరసింహయని యొక్క నారాజమేయంగ దానిచే నూరు దంతావళంబులు జలజాక్షయని యొక్క శరము ప్రయోగింప దానిచే భూరి సైంధవ జయంబు మాధవాయని యొక్క మార్గనం వేయంగ రామాయణున భీమాసుగం బేయ దానిచేత వేల ంగులు కృష్ణయని యొక్క ఒకటి ప్రయోగింప చేత అనేక ఆతపత్రములు స్త్రీశయని లకోరి ఒకటి ప్రయోగింప దానిచే భూరి తొడవలు నటి మని పలుకవచ్చో మహాపురుషుడు గనక ఆ కృష్ణ భక్తి బాగా విజృంభించినటువంటి వాడై నరసింహయని యొక్క నారాజమేయంగా నరసింహ అని సంధించుతూ ఉన్నాడట ఒక బాణము దాని చేరు దంతాబళములు వంద ఏనుగులు తెగిపోతూ ఉన్నాయి జలజాక్షని యొక్క శరము ప్రయోగింప జలజాక్ష ఇంకొక బాణం ప్రయోగించుతూ దానితో అనేక రకములైనటువంటి గుర్రములు పడిపోతూ ఉన్నాయట కేశవాయని యొక్క మార్గణం బేయ దానిచేల పదాదిగణము కేశవాన్ని స్పరించి వేస్తూ ఉన్నాడు కాల్బలమంతా కూడా తెగి చాపగట్టుగా పడుతూ ఉన్నది రామాయణి ప్రయోగించితే ఆ అనేక రథములు చూర్ణమవుతూ ఉన్నాయట ఆ ప్రకారంగా సైన్యాన్ని మొత్తాన్ని కూడా బీభత్సం చేశాడు అణుసాల్వుడు యవ్వనాశుడు హంసధ్వజుడు ఉన్నదనటువంటి యోధులు ఒక్కొక్కరే వచ్చి ఎదుర్కొన్నారు ఆ ఐదేశీ బాణములు పదేశి బాణములతో రథాన్ని సారథుల్ని వారిని మతాన్ని పరగొట్టుతూ ఉన్నాడు లేకపోతే యుద్ధము నుంచి విముఖులైపోయేటట్టుగా చేస్తూ ఉన్నాడు ఆ ప్రకారంగా ఆ వారిని జయించి సాచ్చికి దగ్గరకు వస్తే ఆహా ఏమయ్యా జన్యమునందు భుజాబలసాలు గదాయని నేడు మహత్తర గర్వము నా దగ్గరకు వచ్చావు క్షణకాలములు ఆ యమధర్మరాజు యొక్క సమీపమునకు నిన్ను కూడా పంపుతాను అని ఆ సాక్ష్యకి తిరగబడ్డాడట ఆ ప్రకారంగా ఆ ఆయన వస్తే ఈ మాత్రం తక్కువ ఇద్దరు కూడా మహాయుద్ధం చేశారు మయూరాస్మును ప్రయోగించి సర్పము సర్పముఖాస్త్రమును ప్రయోగించాడట తామ్రధ్వజుడు వాటిని మయూరాస్త్రం చేత ఖండించాడు సాధ్యకి అనరాస్త్రమును ప్రయోగించాడు పజ్జన్యాస్త్రం చేత దాన్ని తూలించాడట ఈ ప్రకారంగా మహత్తర యుద్ధము చేశారు ఇద్దరు కూడా మూడునాళ్ళు ఏకరీ దిబోలి అన్నాడు మూడు అహోరాత్రులు కోరారట సమానమైనటువంటి బలాఢ్యులు ఇద్దరు కూడా అతి సమయంలో ఆ చూశాడట తండ్రధ్వజుడు ఎందు నుంటివో మందర సుర పదార ృందోపమ పద అరబిందోపమ సుముందర్ణ పుణెందు ని పుణ్య మనవాడి చంద్రునితో సమానమైనటువంటి మొకంగల వాడదాన సంహరించి దేవతలను రక్షించేటటువంటి వాడ సుమకుంద వన్న పుణ్యన గో విందుకృతి నుంటి తచ్చన నుంటివో ఆ వెంకటదాసును రక్షించేటటువంటి వాడా నన్ననిలో బ్రోవంగ రాక స్వామి ఎక్కడున్నావయ్యా ఏమి నావి జ స్తోత్రం చేసినటువంటి వాడై విషదిగ్ధ బాణంబును సాక్షుకి ఆ మూర్ఛ పోగొట్టి అని ఇటు కృష్ణుని నుంచి ఒక్క ఘోరం బకంబు ప్రయోగించను అని కృష్ణునియోగించను కిరీటమునకే తెంచు సత్య వతుడకు తామ్రధ్వజుడా సవ్యసాచు నిద్రించన్ ఆ సాచ్చని పడగొట్టినటువంటి వాడై ఒక బాణం చేత పడిపోయాడట చూస్తూ ఉన్నాడు అర్జునుడు ఇక లాభంలే ఇక తానే వెళ్ళవలి గనుక ఆ బయలుదేరాడట వచ్చి ఎదుర్కొన్నాడు ఆ యమయా మహారణసూరులను జయించాను మనగాడిన అనుకుంటున్నావేమో ఆ పార్థుని చేతులు నువ్వు బ్రతికి బయటకు వెళ్ళినప్పుడు కదా చెద్దాం మీ గొప్పతనము తెలుసు అదిగే మీ తొట్టిలోనే కూర్చునున్నాడుగా ఆయనకి తెలియాలి నీ సామర్థ్యం ఏమిటో నాది నా పరాక్రమం ఏమిటో చూపించండి అయితే ఆ దుర్మార్గముగా నిన్ను ఎదుర్కొన్నటువంటి దుర్యోధను కాను దుర్మార్గాన్ని పోషించినటువంటి ఆ దుర్యోధనుకు అండగా వచ్చినటువంటి భీష్ముణ్ణి కాను బ్రాహ్మణత్వంను కలిగి ఆ క్షాత్రము పోలినటువంటి ద్రోణాచార్యుణ్ణి కాను చెయ్యిదగిపోయి వగచినటువంటి ఆ భూరిశ్రవుణ్ణి కాను రండి మీ పరాక్రమం ఏంటో చూపండి నేను కూడా సంసిద్ధమేనన్నాడట అని ఆ చేశారు భయంకరమైనటువంటి యుద్ధము తలచాడట అర్జునుడు ఏది భారత యుద్ధంలో మహాయోధులైనటువంటి కర్ణద్రోణాదులను జయించినటువంటి మాత్రములు కాని సాంభమూర్తిని ఓడించినటువంటి పరాక్రమము కాని గంధర్వులను పారద్రోలనటువంటి శక్తి గాని ఏమి పనిచేయటలా ఈయన ముందు ఏం చెయ్యాలి అనుకుంటాడట దైవ బలం గ ఏ వారిని విడువక కష్టములకు ధావలము చేసి ఏ డిపించడు దైవ బలం పెన్నగ ధరమా నిరుపేదల ధనికులుగా ధనికులు నిరుపేదలగా పామరులను పాక్రమం ఆ గొప్పతనం వర్ణించడానికి ఎవరికి సాధ్యం కాదు మందుదనుడు వారి రోగము ఆననేక పద్యము జరచువా అది కన్న రానికములైన ఎవరేది చెబితే ఆ ముందల్లా కూడా తింటూ ఉంటారు పాపం ఏమి ఆరోగ్యం చేయకూడదు కొంతమంది ఏమీ లెక్క చేయకుండా ఏవి పడితే అవి తింటూ ఉంటారట కానీ ఆరోగ్యం బాగా ఫిడి రాయలాగా ఉంటూ ఉంటారు ఇక్కడ ఉండేవారు మా ఊర్లోనే ఇక్కడ ఈ సమీప ప్రాంతంలోనే ముసలివాడీ అవసాన దశలోకి వచ్చాడు పోయేటట్టుగా ఉన్నాడని బయట పెట్టాడు పెడితే పాల పగ ఎండగా ఉంటేనూ పాత పండి ఒకటి పైకి నెట్టారు నేడ కొరకు కొంచెం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు అక్కడే ఉన్నాడు పాల బండి నేడకు నెట్టారు ఒక పైన ఒక సాపేసి అట్లాగే ఉన్నాడు భార్య వచ్చిందట మనిషి నీళ్ళని అడిగాడట మాట రావటం సంజ్ఞారూపంలో చూపించాడు ఇసుకుపట్టి ఉన్నారు అప్పటికే ఎప్పుడు పోతాడని చూస్తున్నారు చెంబుతో ఇవ్వాలా తాగలేని గుటెయ్యలేని ముసలివాడికి కడగెత్తి పోసిందట పైనుంచి ఊపిరి అడగచేస్తాడే రెండో రోజు లేదు నారెంజకాయలు బత్తాకాయలు తెచ్చుకుని ఎదురుగా తింటుందట నా కూడా ఒక ఒక చెక్కేసి చదివిందని అప్పుడైనా పోతాడు ఆరు నెలలు ఉన్నాడు మంచి ఆ బండికి ఆ తర్వాత ఎప్పుడు పోయాడు కనుక మందు దినడు వారి ఉగము మాననే వారి పూర్ణ ఆరోగ్యమేడుచు ఎందు క్రతుక కోరి వారిని చేయచు వెంకట దాసుని చెంగట నిలిచడు దైవ బలం ధరని విడు వర్ములకు చేసి ఏడిపించడు దైవ బలం ధర ఆ ప్రకారంగా అనుకుంటూ ఉన్నాడట అర్జునుడు అనుకుంటూ ఆ అర్జున ఎవరయ్యా దైవము నీ రథం మీద కూర్చునేటటువంటి వాడు ఆయన తెలుసుకోలేక ఇంకెక్కడో దైవం అంటావే అందుకే మరి కొన్నాళ్ళు శంకరుణ్ణి దేవలోకం వెళ్ళావు ఇంక కొన్నాళ్ళు నరుణ్ణి నరముని అన్నావు అందుకే పడరాని పోట్లు పడ్డావు నా ముందు నువ్వా నేను ఒక మాట చెబుతా గాని విను బాగా అయి కథలు ఎన్నైనా చెప్పొచ్చు కానీ ప్రధాన కథ దెబ్బతి ఏంటది మరి అది లేదేమో పిల్లలకు కానీ వెనక ఒక ఆయన అరికద్ చదువుతున్నాడు నాలాగను ఒకడు ఒక కర్ర తీసుకుని తిరుగుతున్నాడు అది చూ బండ కర్ర తీసుకుని తిరుగుతున్నాడట ఆ పనిరు చుట్టూ తిరుగుతున్నాడు ఈయనకు భయం వేస్తుంది ఆయన ఇంకా చూస్తున్నాడు ఇంకేం చదువుతాడు కదా నడవటల్లా ఏమండి ఎందుకు అటు తిరుగుతున్నారు ఆపమంటారా వద్దులేవయ్యా నువ్వు చెప్పు తిరుగుతున్నాడట అక్కడే తిరుగుతున్నాడు మరి అక్కడ ఏం చేయమంటారు ఆపిన నువ్వు చెప్పవయ్యా నీకు నిన్ను కాదు లేదు కాసేపటికి ఈయనకేమో కథను అడవటల్లా భయమేస్తుంది చెప్పండి ఆపమంటే ఆపుతా లేకపోతే అసలు ఎవరి మీరు నిన్ను కాదయ్యా ఈ నిన్ను కుదిర్చాడే కథని చెప్పడానికి కుదిర్చాడు యుతరాజ్ గారు ఆయన కొరకు ఇంతగా నువ్వు కథ చెప్పేది ఆయన ఎక్కడ దొరుకుతాడని చూస్తున్నా అట్లయితే నాకేం పర్వాలేదుగా చదువుతాను కుదిర్చిన దొరికితే కొడదావని అంట ఇటువంటి అండి నువ్వు తీసుకొచ్చేదేమందున నేకు సగల దివ్యాత్ర విభవం దిశ పాలకులను సర్గమందున నేకు సగల దివ్యాత్ర విభవం దిశ పాలకులను ప్రతి దినంబును నీదు సపర్య కానందించి కాపాడుచున్న త్రిశూలధరుని నీని మిద్దను వంచి గొందల ముగను గైకొన్న బృందారకేశు అస్త్ర విధులలో నదిగుండీ గమ్మని పలికిన కలసభవుని గలచుకొమ్మని హస్తములబట్టి నరుని అరదంబు విసరంగా అర్జున స్వర్గమందున నీకు సకల దివ్యాత్రు కూర్చిన దిశ పాలకులను ఆ స్వర్గలోకమునందు సమస్తమైనటువంటి దివ్యాయుధములు ఇచ్చారు నీకు ఆ దేవతలందరినీ ఒకసారి తెలుసుకో ప్రతి దినమును నీతో సఫల్యకానందించి కాపాడుచున్న త్రిశూలధరుణి నీ పూజకు మెచ్చి నిన్ను రక్షించుతూ ఉన్నటువంటి సాంభుమూర్తిని దాచుకో నీ నిమిత్తముగా కానీ వంచముగై కొన్న బృందారకేశు నీ మూలమున కన్నుణ్ణి వంచవచాన్ని పైన ఉన్నటువంటి కుండలములను హరించినటువంటి దేవేంద్రుణ్ణి తరువాత అస్త్రవిలలో పలికిన కలసభువుని చిన్నతనములోనే నీ యొక్క విలువిద్యకు నీ యొక్క లక్ష్యములకు ఆనందపడి నీకు రణశూరుల అందరి ఎందు నేటిని చేస్తాను అని నీకు ఇచ్చినటువంటి వరం ఆ ప్రకారంగా చేసినటువంటి నీ గురువు ద్రోణాచార్యుణ్ణి అందరిని ఒకసారి తలుచుకో అని ఆ రథమొక్క విసరంగా అయ్యి రథమొక్క యోజనం బేగిపడుచుండ అలాగే రాటేశాడట వేసేటప్పటికి వెళ్ళిపోయింది